పరిశుద్ధుడు దేవా దేవ కృపా సత్య సంపూరుడవైన ప్రభ జీవం కలిగిన తండ్రి ఏసయ్యా వందనాలు నీకు కృతజ్ఞతలు ప్రభా నీకు స్తోత్రం అవుతండి ఈ దినం అంతా ఇక్కడ చిన్న కాలం అంతా తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారు అక్కడ వారి మధ్యను ఉంటానని చెప్పిన దేవుడు అవుతాండి ఆ రైతే మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ నీకు వందన చెల్లిస్తున్నాం ప్రభు పాటల ద్వారా మీరు మైమ పొందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబుదై చేయండి ఎవరైతే రాలేదో ప్రభా ప్రియులు వాళ్ళందరినీ ఆరాధనలోకి మీరు నడిపించండి రాని వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభా నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచి మీకు మహిమార్థంగా ఈ ఆరాధన జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అత్యున్నత సింహాసనముపై ఆసీనుల వైన దేవా అత్యంత ప్రేమా స్వరూపి వినివే ఆరాదిన్నే anta prema swarupi binive aaradin tu nu ninne aha ha ha hallelujah aha ha ha hallelujah a ఆలోచనకర్తత్రడాచనకర్త స్తోత్రం బలమైన దేవానిత్యుడగత్రీ సమాధాన అధిపతి స్తోత్రం भयमैन देवानिद्युड गोतन्वे समादान अधिपति स्तोत्र आहा लेलुया आहा కృపా సత్య సంపూర్ణుడోత్రం కృపతో రక్షితి విస్తోత్రం కృపా సత్య సంపూర్ణుడోత్రం నృపతో రక్షితి విస్తోత్రీరాచే విమోచించి నా రక్షణకర్త స్తోత్ర ీ విమోించి నా రక్షణకర్త స్తోత్రుయా ఆ అల్పవో స్తోత్రం స్తోత్ర ఓ మేనానువాడా స్తోత్ర అల్పవో మేఘా స్తోత్రం అగ్ని జ్వాలబాంటి కలుగలవాడా అత్యన్నతురానికే స్తోత్రం అగ్ని జ్వాలలు వంటి పనులు గల వాడా అత్యున్నతుడాకే స్తోత్రం ఆహా యుత సింహాసనముపై ఆసీనుడవైల దేవా అత్యంత ప్రేమా స్వరూపి ఆరాది ఆహోహ సరువాయుగములలో సజీడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నాద్యానం నా ప్రాణం నివేయ్యా సరిపోగలన ని సామర్ధ్యమును కొనియాడదగినది నివ్య తేజం నాద్యానం నా ప్రాణం నివేయ ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించువాడవు నీవే సూరులు నీ ఎదుట వీరులు కారన్నడు జగతిని జయించిన జయశీలుడా సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును నది నదీని దివ్యజం తేజం నా నా ప్రాణం నివే ఎ సరిపోల్చగల సామధ్యం కొనియాడది నదీని దివ్యజం నాద్యానం నా ప్రాణం నివే ఎయ స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు సైన్యము నడిపించువాడవు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుధీరుడా నీయందు ధైర్యమును నే పొందుకునేదను రణము గెలిచిన బహుధీరుడా సరువయుగములలో సజీవుడవు సరిపోల్చగల నామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే య్యా సరిపోల్చగల సామర్థ్యమును కొనియాడదగి నది దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచువాడవు బహుతరములకు క్షోభాతి శయముగా చేసి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతి శయముగా చేసివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచ్చిన బహుసూరుడు నిమ్మది నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నచ్చిన బహుసూరుడా సరువ యుగములలో సజీవుడవు సరిపోల్ చ గలనా సార్ధ్యమును కొనియాడదగి నది దివ్య తేజం నాధ్యానం నా ప్రాణం నీవే ఎరిపోల్ చ గలనా సామర్ధ్యమును కొనియాడదగి నాది దివ్య తేజం నాధ్యనం నా ప్రాణం నీవే సయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యాలే ప్రైజ్ లాడం థ్యాంక్ యూ అన్న చింత ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ విశయ్య పాపి పాపినైనా నేను దూరంగా పోగా గోరా పాపి నైనా నేను దూరంగా పోగా ప్రేమతో నన్ను క్షమించి నన్ను హద్దుకున్నాయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హద్దుకున్నాయ్యా ఎంత మంచి దేవుడ విసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నీ చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న నను నన్ను విడచిపోయినను నాకున్న వారందరు నన్ను విడచిపోయినను నాకున్న వారందరు నన్ను పోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువాలే దేశయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువాలే దేశయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నీవు లేకుండా నేను లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడచిదివా నన్ను విడువలే దేశయ్యా ఎప్పుడైనా నన్ను విడచితివా నన్ను విడువాలే వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బేదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృపా కనిక్రము గల తండ్రి ప్రభు ఏసయ్య నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభ తండ్రి మీరు నాతో ఉండి నాలో ఉండి ప్రభ మీరు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి మీరు నాతో మా అందరితో మాట్లాడమని తండ్రి నా ప్రాణము ఆత్మ నీకు సమర్పించుకుంటూ పరిశుద్ధాత్ముడ ప్రభ నాయన మీరు నాలో ఉండి మాతో మాట్లాడమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో ఒకటో తిమోతికి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండో వచనము పూర్వము దూషకుడు హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసితిని తిని గనుక కనికరింపబడి కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో అపస్తుడైన పౌలు తన గురించి తను తాక్ష్యమిస్తూ తిమోతికి చెప్తున్నాడు ఎందుకంటే పూర్వము అంటే యేసు ప్రభుని చూడండి ఆయన ఒప్పుకొనక మునుపు అంటే రక్షణ పొందక మునుపు ఆయన ఎలా ఉన్నాడు దూషకుడును కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శరీర దారి అయి వచ్చనని ఒప్పుకోలేదో వాళ్ళు క్రీస్తు విరోధులు క్రీస్తు వంచకులు అనమాట కాబట్టి పౌలు కూడా ఆయనని క్రీస్తు అని యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేదు కాబట్టి ఆయన సంఘాన్ని హింసించండు సంఘంని హింసించండు దేవుని శిష్యుల్ని ఎంతగానో ఆయన శ్రమంలోకి నడిపించండు స్త్రీలు పురుషులు అనే భేదం ఏమి లేకుండా అందరినీ ఈడ్చుకెళ్ళేండు చూడండి అలా అపోస్తుడైన పౌలు ఆయన హింసకుడుగా ఉన్నాడు దూషకుడుగా ఉన్నాడు హానికరుడుగా ఉన్నాడు ఎందుకంటే సంఘాన్ని అణచివేయాల దేవుని బిడ్డలను ముఖ్యంగా ఆయన శిష్యులని సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు యసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించే వాళ్ళు ఆయన పునరుద్ధానమును గురించి ప్రకటించే వాళ్ళు ఆయనను గురించి ప్రకటిస్తున్న వాళ్ళందరినీ ఈయన అణచివేయాల కాబట్టి ఆయన ఎంతగానో సంఘం పట్ల దేవుని బిడ్డల పట్ల ఆయన ఎంతగానో బాధపరిచిండు ఎప్పుడైతే ఆ దమస్కు ప్రాంతంలో ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయన ఒక స్వరం విన్నడు వెంటనే ఆయన సాగిలపడి మన ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన అవిశ్వాసి కాస్త విశ్వాసిగా మారతాడు అంటే సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ స్వరము అదే ఆయన జీవితాన్ని మార్చింది కాబట్టి అలాంటి అపోస్తుడైన పావులు తన గురించి తాను క్రీస్తుని ఒప్పుకొనక ముందు ఆయన అవిశ్వాసి ఎందుకంటే యస్సు ప్రభుని ఒప్పుకోలేదు కాబట్టి విశ్వాసం లేదు కాబట్టే ఆయన అంటున్నాడు నేను అవిశ్వాసిగా ఉన్నాను కాబట్టి తెలియక చేసినాను కాబట్టే దేవుడు కనికరించండు కృప చూపించిండు నాకు తథ్యాన్ని బయలుపరిచండు నాకు రక్షణ అనుగ్రహించిండు తన పరిచర్యకు నన్ను ఎలా ఎంచుకున్నాడు నమ్మకమైన వాణిగా ఎంచుకున్నాడు కాబట్టి ఈరోజు మనకి కూడా దేవుడు ఒక పరిచర్య ఇచ్చిండు దాని పట్ల నువ్వెలా ఉన్నావు నువ్వు నమ్మకమైన వాడివిగా ఉన్నావా నీకు అప్పగించబడిన పరిచర్య పట్ల నువ్వెలా ఉన్నది అన్నదే ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం ఎందుకంటే ఈ అపోస్తుడైన పౌలు ఒకప్పుడు అవిశ్వాసే ఎప్పుడైతే అవిశ్వాసం వలన ఆయన రీతిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని సత్యం తెలుసుకున్నాడు దేవుని స్వరం విన్నాడు చూడండి అప్పటి నుంచి ఆయన ఎలా ఉన్నాడు బలపడుతుండు కాబట్టి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నేను ఎలా ఉన్నాను కృతజ్ఞుడినై ఉన్నాను కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఒక పరిచర్య ఇచ్చాడు కాబట్టి నీకు అప్పగించబడిన పరిచర్య ఏందో మొదట నువ్వు గ్రహించాలా అప్పుడే కదా నీకు అప్పగించబడిన పరిచర్య పట్ల నువ్వు ఎలా ముందుకెళ్ళాలా నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నవో తెలుస్తుంది కాబట్టే గలతీలు రాసిన పత్రికలో పౌరు రెండో అధ్యాయం ఇరవై వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను ఒకప్పుడు అవిశ్వాసినే ఒకప్పుడు నేను ఒక దూషకుడినే హింసకుడినే హానికరుడనే కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఆయన చెప్తున్నాడు నేను నా పాపముల విషయమై చనిపోయినాను యేసు క్రీస్తు ఎందుకైతే సిలువ వేయబడిండు అనేకుల కొరకు అలా తను కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు అంటే తను క్రీస్తుకు మాదిరిగా ఉండడానికి క్రీస్తును పోలి ఉండడానికి యసు క్రీస్తు జీవించడానికి తనకు అప్పగించబడిన పరిచర్య తను నమ్మకంగా ఉండి నిర్వర్తించడానికి తను కూడా ప్రయాసపడుతున్నాడు కాబట్టి క్రీస్తు నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి ఎందుకు అవిశ్వాసినైనా నన్ను కనికరించండు కృప చూపించండు తన పరిచర్యకు నన్ను నమ్మకమైన వానిగా చూడండి ఎంచుకున్నాడు అలాగే నన్ను ప్రతి విషయంలో నన్ను దేవుడు బలపరుస్తున్నాడు అంటే ఏసు ప్రభు నన్ను బలపరుస్తుడు కాబట్టే కృతజ్ఞుడినే ఉన్నా కాబట్టి ఇక మీదట నేను ఆయనలాగా జీవించాలని ఆయన చూడు క్రీస్తు నేనిప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను మొదట అవిశ్వాసిని కాబట్టే సంఘాన్ని హింసించిన వాడిని సంఘాన్ని దూషించిన వాడిని ఎంతో హానికరుడుగా ఉన్న నన్ను ఆయన విశ్వాసిగా మార్చుకున్నాడు కేవలం ఆయన స్వరం నేను వినడం వలనే నేను గ్రహించడం వలనే చూడు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అని నేను గ్రహించినాను కాబట్టే ఆయన ఎల్లైపోయిండు ఇప్పుడు విశ్వాసిగా మారి ఆ విశ్వాసి క్రీ దేవుని కుమారుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాస మూలంగా ఈ అపస్తుడైన పౌలు ఆయన జీవించుచున్నాడు ఈరోజు మన విశ్వాసము దేని ప్రకారంగా ఉండి మనం జీవిస్తున్నాం చూడండి కాబట్టి మనకి దేవుడు ఒక పరిచయం ఇచ్చాడు కాబట్టి రెండో దశలో నీకు రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఎవని వద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయుచు జీవనము చేసి ఎందుకు ఆయన ఇంతగా ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు జీవనం చేసుకుంటూ ఉన్నాడంటే చూడండి ఒకటో కొరిందలకు రాసిన పత్రికలో తొమ్మిదిలో పదహారో వచనంలో నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు కాబట్టి అపోస్తుడైన పౌలు ఎందుకు ఆ రీతిగా ఆయన ప్రాయాసముతో అంటే అనేకులు నాలాంటి అవిశ్వాసి విశ్వాసిగా మారండి కాబట్టి అనేకులు కూడా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవాలా యసు క్రీస్తు ప్రభుని విశ్వసించాలా అనేకులు దేవుని తట్టు తిరగాల యసుక్రీస్తు ప్రభు ఎట్లయితే అనేకుల నిమిత్తం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన బాధపడి శ్రమపడి సిలువ వేయబడిండో అలా నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాల నాలో క్రీస్తు జీవించాల అని చూడండి ఎంతో ప్రయాసముతో రాత్రింబగలు అయన కష్టపడుతున్నాడు పని చేస్తూ జీవనము చేసుకుంటూ ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోలేదు ఎవనికి ఆయన భారంగా ఉండడానికి ఇష్టపడలేదు అంతగా చూడు కేవలము సువార్త ప్రకటించటకే కాబట్టి నేను రాత్రింబగలు కష్టపడినా ప్రాయాసడినా చూడు నేను ఎంత చేసినా సువార్త ప్రకటిస్తున్నానన్న అతిశయం నాకు అవసరం లేదు కాబట్టి ఎందుకు ఆ మాట అంటుండంటే సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది కాబట్టి నా మీద దేవుడు బారం పెట్టిండు నన్ను తన పరిచర్యకు నియమించుకొని నమ్మకమైన వాడిగా నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేనేం చేయాల నమ్మకంగా నాకు అప్పగించబడిన నా పరిచర్యను నేను తుదముట్టించాల అప్పుడే కదా క్రీస్తు యేసునకు కలుగు మన పిలుపుకు కలుగు బహుమానం పొందేది కాబట్టి నేను మనుషులను సంపాదించుకోవాలని మనుషులను సంతోష పెట్టాలని నేను రాలేదన్నాడు పౌలు గలతీ పత్రికలు కాబట్టి ఆయన అంతగా రాత్రింబగలు కష్టపడుతూ ప్రాయాసడి జీవనం చేసుకొని ఎవనికి దగ్గర భారం కాకుండా ఎవరి దగ్గర ఏం పుచ్చుకోకుండా తన కష్టముతోటి కష్టపడి ఆయన సువార్తని ప్రకటిస్తున్న అపోస్తుడైన పౌలు అతిశ ఎందుకంటే నాకు ఈ భారము నా మీద ముపబడి ఉన్నది కాబట్టి కాబట్టే నేను శువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు చూడండి ఈరోజు ఇదే సువార్త భారము దేవుడు ప్రతి ఒక్కరికి పెట్టిండా లేదా మార్కు శువార్త అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్నాడు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి ఒకరు రోడ్డు మీద పేపర్లు ఇచ్చి చూడు ఒకరు సంఘంలో ఉండి చెప్పచ్చు ఎక్కడైనా చెప్పని కానీ ప్రకటించబడేవాడు క్రీస్తు అంటే యేసు క్రీస్తు ప్రభు గురించే నువ్వు పేపర్ ఇచ్చినా యేసుక్రీస్తు ప్రభు గురించి చదువుతావు నువ్వు ఆన్లైన్ లో ఉండి చెప్పినా యేసు ప్రభునే చదువుతావు నువ్వు సంఘంలో నిలబడి చెప్పినా యేసు ప్రభుని చదువుతావు నువ్వు అడవిలో ఉన్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ రీతికైనా ప్రకటించబడేవాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే కాబట్టి పరిచర్యలు దేవుడు నానా విధములుగా ఉన్నవి కాబట్టి నీ పరిచయ ఏంది నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంది దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడు నీ పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంది చిత్తమేంది నీ పిలుపు ఏర్పాటు దేవుని పట్ల ఏంది అన్న ఆలోచన అన్న వివేచన ఈరోజు సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరికి ఉంటే తప్ప వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయము చేసుకోలేరు లేకపోతే దూరదృష్టి లేని తనం అయిపోయి గ్రుడ్డివారైపోతారు కాబట్టి ఈరోజు నీ పరిచయ ఏంది నీ పట్ల దేవుని పిలిపేంది నీకు అప్పగించబడిన తలాంత ఏంది నీకు అప్పగించబడిన దేవుని వరం ఏంది ఇవన్నీ నువ్వు గ్రహించుకుంటే వాటి ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు ఆయన కొరకు ఈ లోకంలో నువ్వు ఉండగలవు కాబట్టి ఈ సువార్త ప్రకటించవలసిన భారము పౌల మీద ఉంది ఎందుకంటే ఆయన పరిచయకు నన్ను ఎట్లా ఎంచుకున్నాడు నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు ఇప్పుడు నేను ఎట్లా ఉండాలా నా యజమానుడికి చెప్పండి ఎట్లా ఉండాలా నేను నమ్మకమైన వాడిగా ఉండాల కాబట్టి అలా నమ్మకమైన వాడిగా ఉండాలంటే చూడు నేను ఎట్లా ఉండాలా సువార్తను ప్రకటించాల కాబట్టి ఎవరికి భారంగా కాకూడదు చూడు ఎవరి దగ్గర నాకేం అవసరం లేదు నేను కష్టపడి ప్రాయసపడి నేను సువార్త ప్రకటన చేస్తానని ఆయన అంతగా తీర్మానించుకున్నాడు సిద్ధపడ్డాడు అలా సువార్త ప్రకటిస్తున్న అపోస్తులుడైన పవులు అతిశయిస్తలేదు ఎందుకంటే అతిశయిస్తే మనలో గర్వం వస్తుంది అప్పుడు నువ్వు ఎలాంటి వాడివైనా ఎంత ఆకాశం మీద ఉన్నా కింద పడడానికి ఒక నిమిషం చాలు ఒక క్షకణ చాలు కాబట్టి దేవుడు అందుకే ఆయన అతిశయించట్లేదు ఆయన గ్రహించుకున్న నాకు అప్పగించిన పరిచర్యను నేను నమ్మకంగా పనిచేస్తున్నానంతే దానికి తగిన ప్రతిఫలము నా దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి ఆయనని సంతోషపరచాలా ఆయనని పోలి నేను నడుచుకోవాలా ఆయన ఎందలి విశ్వాసం మూలంగా నేను జీవించాలా అని ఈయన తీర్మానించుకున్నాడు సిద్ధపడ్డాడు ఆ రీతిగా ప్రయాస పడుతున్నాడు ఈరోజు అలాంటి ప్రాయాసం మనకుందా అలాంటి భారము నీకు నీ పరిచర్య పట్ల నువ్వు నమ్మకంగా పనిచేసేది ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు నీకు ఇచ్చిన పిలుపు ఏర్పాటు పట్ల నువ్వు ఎలా ఉన్నావు చూడండి కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు పరిచర్య ఇచ్చాడు ఆ పరిచర్య ఎలాంటిదో మొదట నువ్వు ఎలా ఆయన సన్నిధిలో ఉండాలా ప్రార్థన చేయాల ఆయన స్వరం వినాల అప్పుడే నీ పిలుపు నీ ఏర్పాటు ఏందో నువ్వు చేసుకుంటే ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించడం మొదలు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని జరిగించగలవన్నట్టు కాబట్టి చూడండి అపస్తుల కార్యము తొమ్మి ఇరవై అధ్యాయం ఇరవై రెండో ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడిన వాడనై ఎరుశలేమునకు అక్కడ నాకు ఏమేమి సంభవించనో తెలియదు గాని బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి నాకు సాక్ష్యమిచ్చుతున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తన గురించి సాక్ష్యమిచ్చుట నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను నా వలనని నా ప్రాణమును మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునట లేదు క్రీస్తు కలిగిన మనస్సు ఇలా ఉంటది ఆయన మనస్సుని కుంటే యేసు ప్రభు ఈ లోకంలో మనమంతా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మన జాలిపడ్డడు కరుణా సంపన్నుడై ఉండి దేవుడై ఉండి తను తాను రిక్తునిగా మార్చుకొని దాసుని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికగా పుట్టి రిక్తునిగా మారి లోకంలో ఎవరు పడని శ్రమ నిందలు అవమానాలు హింసలు ఆయన ఎందుకు పొందిండు అంటే ఆ మనస్సు నిన్ను రక్షించుకోవాలా కాబట్టి ఆయన చూడు తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు కాబట్టి పావులు కూడా అంతే నేను వెళితే నాకేమైనా జరుగుతుంది కానీ నాకు అప్పగించిన పరిచర్యను ఏసుక్రీస్తు ప్రభు వల్ల నేను పొందిన పరిచర్యను తుదముట్టించాల అదే కదా మన పౌలు మన మన యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను స్వార్తలో నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆహారం ఏంది ఆయన ప్రాయాసం ఏంటంటే తనకు తండ్రి ఏదైతే ఒక చిత్తాన్ని అప్పగించండి అది నెరవేర్చాలా అదే రీతిగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి క్రీస్తు ఎందని విశ్వాసం మూలంగా నేను జీవిస్తున్నాను కాబట్టి ఇక మీదట జీవించేవాడు నేను కాదు కాబట్టి క్రీస్తు నా ఎందుకు జీవించున్నాడు కాబట్టి నాకు తండ్రి ఒక పరిచర్ ఇచ్చేండు ఆ పరుగును కాబట్టి దాన్ని నేనేం చేయాలా తుదముట్టించాలా ప్రాణాన్ని ప్రేమించుకుంటే పరిచర్ చేయగలుగుతామా మనము మనం కోల్పోవాల్సి వస్తే పరిచర్ చేయగలుగుతామా మనకు అన్ని సమృద్ధికి అన్ని వసతులు ఉంటేనే దేవుడిలో ఉండడానికి పోవడానికి ఎన్నో ఇబ్బందులు కష్ట మనం పెట్టుకున్నాం ఏమీ ప్రతికూలం లేని పరిస్థితుల్లో నిలబడతావా రేపటి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక చట్టం వచ్చి వాతీసం ఇచ్చిన వాళ్ళని సువార్త ప్రకటించిన వాళ్ళని ఒక చట్టం తీసుకొచ్చి జైల్లో పెట్టి ఉరి ఎవడన్నా సువార్త ప్రకటిస్తారా అలాంటి రోజుల్లో నువ్వు నిలబడితే ఈ మాట నువ్వు చెప్పగలవా వేసు వలన పొందిన పరిచర్యను నేను తుదముట్టించాలా కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను పోయి సువార్త ప్రకటిస్తాను అనే వాళ్ళు ఉంటారు దినం చూడు అందుకు మనం ఎలా ఉండాలా విశ్వాసంలో బలపడాలి దేవుని మనసు కలిగి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించవు నీ గురించి ఏమవుతుంది భయం కూడా నీలో ఉండదు ఎందుకంటే పౌలనే తీర్మానించుకున్నాడు బ్రతుకుట్ట క్రీస్తే చావైనా నాకు మేలే అన్నాడు ఆయన పరిచయం నిమిత్తం నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాంటి అక్కడ సంభవించబోయే సంగతుల ఎన్ని ఆయనకు తెలిసినా ఆయన ఏమాత్రం వెనుకడుగట్లేదు ఎందుకంటే నా తండ్రి చిత్తాన్ని నాకు అప్పగిచ్చిండి ఒక పరిచయం దాన్ని నేనేం చేయాల నమ్మకంగా నిర్వర్తించాల నా పిలుపు అదే నా ఏర్పాటు అదే బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతా చనిపోతే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో పాటు ఉంటాను అన్న తీర్మానం కాబట్టి లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా ఆయన ప్రేమించడానికి ఇష్టపడలేదు వేటి మీద మనసు పెట్టుకోలేదు సమస్తమును ఎందుకు నష్టపరచుకోండి అంటే ఈ బలహీనత నాలో ఉంటే నేను దేవుని పరిచయను తుదముట్టించలేను ఎందుకు ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది నన్ను దేవుని చిత్తాన్ని జరిగించకుండా నన్ను అడ్డగిస్తుంది కాబట్టి ఏవి నాకు అడ్డు రాకూడదు అని అన్నిటినీ ఆయన ఏం చేసుకున్నాడు త్యాగం చేసుకున్నాడు క్రీస్తు కలిగిన మనస్సు అంటే నీలో త్యాగం ఉండాల త్యాగపూరితమైన జీవితం కలిగిన వాడే క్రీస్తు కలిగిన మనసు కలిగిన వాడు యేసుప్రభు త్యాగం చేసుకున్నాడా లేదా కాబట్టి ఎవడు పడని శ్రమ ఈ లోకంలో ఏ నరుడు పొందని బాధ శ్రమ ఆ దేవుడు భరించాడు చూడు ఆయన మూలంగా జీవించే పౌలు కూడా ఆ రీతిగా త్యాగం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కేవలం నాకు అప్పగించబడిన సువార్తను ఆయన ప్రకటించాల్సిన భారం ఆయన మీద ఉంది కాబట్టి కాబట్టి నా తండ్రి పని నేను తుదముట్టించాలా నా పరుగును నేను కడముట్టించాలా నేను ప్రాయాసడాలా చూడు అన్నది ఆయన విశ్వాసం అది దేవుని మూలంగా జీవిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకోవాలా మనకిష్టమైన వాటి అన్నిటినీ మనము దూరపరుచుకొని నష్టపరుచుకోకపోతే రేపటి దినం నువ్వు త్యాగం చేసుకోలేవన్నట్టు చూడు ఎందుకు రానున్న దినాలన్నీ దుర్దినాలే ఇప్పుడున్నంత ఈజీగా రేపటి దినం నువ్వు స్వార్త ప్రకటించలేవు అలాంటప్పుడు ఎట్లా సాక్షిగా నిలబడతావు చూడండి కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలా అనుదినము క్రీస్తు కృపచేత నువ్వు బలవంతుడు కావాలా లేకపోతే నీలో విశ్వాసం ఉండదు నీలో ధైర్యం ఉండదు నీలో నిరీక్షణ ఉండదు అప్పుడు నీకిచ్చిన పరిచరను జరిగించలేవన్నట్టు కాబట్టి ఆయన ఎందుకు అంతగా ప్రయాసపడుతు అంటే కొలసీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించు చూడండి ఈరోజు మనం చెప్పగలమా ఒక శోధన కలుస్తే నాకు ఏమైపోతుందన్న భయం మనల్ని వెంటాడుతుంది చూడు పౌలు నాకు సంభవిస్తున్న నేను అనుభవిస్తున్న శ్రమల ఎందు ఆయన సంతోషిస్తుండే ఎందుకు ఆయన ఫలము పరలోకంలో అధికమవుతుంది అందుకు సంతోషం ఈ లోకంలో మన ప్రాణానికి పోతే ఏమవుతుంది నా బిడ్డలు ఏమవుతారు నాకేమైపోతుంది నా ఉద్యోగం ఏమైపోతుంది నా జీవితం ఏమైపోతుంది నా భవిష్యత్తు ఏమైపోతుంది అన్న చింత లేదు శ్రమలు కలిగితే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు అబద్ధప మాటలు పలుకుతారు మీరు ఆనందించండి సంతోషించండి నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది కాబట్టి ఈయన ఫలము అధికం కదా కాబట్టి ఆయన సంతోషించగలుగుతున్నాడు ఏది దేవుని నిమిత్తం వచ్చే సువార్త ప్రకటించే విషయంలో వచ్చే శ్రమలు మనం ఇష్టప్రకారంగా ప్రకారంగా జీవించి మన ఇష్ట నడుచుకొని మనము జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండి ఈరోజు వచ్చే శ్రమను చూసి దేవుడు నన్ను పరీక్షిస్తుండు శోధనలోకి నడిపిస్తుండు నేను శ్రమల్లో ఉన్నాను అంటే అది మూర్ఖత్వం ఉన్నట్టు తప్పిదమునకు శ్రమలు అనుభవిస్తే అందువల్ల ఏ మెప్పు లేదు ఏ ఘనత లేదు నీకు ఏ మహిమ రాదు అన్యాయంగా నువ్వు శిక్ష పొందితే దానివల్ల ప్రభువుకి వచ్చిన ఏమి ఉండదు కానీ ఆయన పరిచయం నిమిత్తము ఆయన నిమిత్తము నువ్వు శ్రమ అనుభవిస్తే నీ ఫలము పరలోకంలో అధికమవుతుందని చెప్పిడు కాబట్టి సంఘము అను ఆయన శరీరము కొరకు చూడండి సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో అంటే యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అయితే పడ్డాడో దానిలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను చూడండి యేసుక్రీస్తు ప్రాభు పడిన దాంట్లో నా వంతునే కొంచెమైనా పడాలా సంతోషిస్తున్నాడు అందుకు ఆనందించగలుగుతున్నాడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఏమాత్రము వెనకడతలేదు తన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఆయనేమీ ప్రేమిస్తలేదు సమస్తాన్ని ఆయన నష్టపరుచుకుంటున్నాడు సమస్తాన్ని ఆయన తృణీకరించుకుంటున్నాడు ఎంతో త్యాగంతో కష్టపుతో ప్రాయాసపడి సువార్త ప్రకటిస్తున్నా ఆ రీతిగా ఉన్నా ఆయన ఎక్కడ అతిశయించట్లేదు ఎందుకు నాకు అప్పగించబడిన పరిచర్య నేను ఎలా ఉన్నాను నమ్మకంగా ఉండి నేను నిర్వర్తిస్తున్న నా బాధ్యతను గ్రహించుకొని ఆ బాధ్యతను నేను ఇప్పుడు తీసుకొని ఆ బాధ్యత ప్రకారంగా నడుచుకొని నెరవేర్తేస్తున్నాను అన్నందుకు ఆయన ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభువు పడిన దాంట్లో కొంత అయినా నా వంతులో నేను చేయాలా అదే క్రీస్తు కలిగిన మనస్సు అంటే అదే క్రీస్తు కలిగిన ప్రేమ అంటే ఆయన ప్రేమ ఏం చేసింది ఆయన మనస్సు ఏం చేసింది నిన్ను నన్ను రక్షించుకుంది కదా ఈరోజు అదే మనసు అదే ప్రేమ నీలో ఉంటే నువ్వు కూడా అనేకులను రక్షించడానికి ఈ రీతిగా దేవుని ప్రేమ నీలో ఉంటే మనసు నీలో ఉంటే నిన్ను నువ్వు త్యాగం చేసుకుంటావు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటావు అన్నట్టు వేటి మీద మక్కువ పెట్టుకోవు దేనికి అంతగా ఆసక్తి చూపించవు ఈ లోకంలో నువ్వు ఎలా ఉంటావంటే చూడండి సమస్తాన్ని నష్టపడి తృణుకరించుకున్న వాడిలాగా ఉంటావు ఎందుకు చూడండి నీ పరిచర్య అది కాబట్టి కాబట్టి చూడండి క్రీస్తు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో ప్రతి మనుషున్ని చూడండి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి పౌలకి అప్పగించబడిన పరిచర్ ఎట్లా ఉంది ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా మార్చాలా అలా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలా ఎవరి ఎదుట యేసు క్రైస్తు ప్రభు యొక్క దేవుని ఎదుట నిలబెట్టాలా చూడండి అది దాని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాయి ఈరోజు మనం ఎంతమంది ఎంత మటుకి మనమే సంపూర్ణంగా ఉండము పరిపూర్ణతలో ఉండము మనలోనే ఎన్నో లోటుపాట్లు తప్పులు ఎన్నో రకాల బలహీనతలు ఉంటే నువ్వు ఎట్లా బలపడి ఇంకొకరిని బలపరచగలవు ఈరోజు నువ్వే బలహీనంగా ఉన్నప్పుడు ఇంకొకరిని ఎట్లా బలపరచగలం మనం ఈరోజు నువ్వు మారినవా సంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా మారితే నీ జీవితం నీ సాక్ష్యం బాగుండాలి కదా ఈరోజు ఎవరి జీవితాలు ఎవరి సాక్ష్యాలు ఆ రీతిగా ఉన్నాయి ఇంట్లో వాళ్ళే మన గురించి చెప్పలేరు ఇరుగు ఇరుగు పొరుగు చెప్పలేరు చూడండి అలాంటిది సజీవుడైన దేవుడు ఎట్లా నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడు కాబట్టే చూడండి ఆయన ప్రయాసము ప్రతి ఒక్కరిని సంపూర్ణనిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాల సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుచున్నాము బుద్ధి చెబుతున్నారు అలాగే ప్రతి మనిషికి బోధిస్తున్నారు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఎందుకు పోరాడతా ప్రయాసపడుతున్నాడంటే ఇదే నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను అన్నాడు నేను బలపరచడం అంటే ప్రతి మనిషిని నువ్వు దేవుని ఎదుట నిలబెట్టాల సంపూర్ణనిగా మార్చి చూడండి అలా పౌలు ఆ రీతిగా ఆయన సంగము అనే ఆయన శరీరంలో అయన పడిన పాటలో తన వంతు కొంచెమైనా చేయడానికి ఈ రీతిగా ఎన్నో శ్రమలు వచ్చినా ఆయన సంతోషించగలుగుతున్నాడు ఆనందించగలుగుతున్నాడు ఆ రీతిగా ఆయనలో బలముగా కార్యసిద్ధు కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఈ అపస్తుడైన పౌలు పోరాడుతున్నాడు ప్రయాస చూడండి రెండో కొరిందులకు రాసిన పత్రిక ఒకట్లో వచనంలో కూడా మేము శ్రమ పొందినను వీళ్ళు శ్రమ మీ ఆదరణ కొరకును ఎవరి వాళ్ళ ఆదరణ కాదన్నట్టు అనేకులు ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము కాబట్టి వీళ్ళు ఎందుకు అపోస్తుడైన పౌలు అంతగా శ్రమ పడుతుందంటే అనేకులు ఆదరణ పొందాలా అనేకులు రక్షణ పొందాలా కాబట్టి అందుకు ఆయన అంతగా ఆయన ప్రయాస పడుతున్నాడు పోరాడుతున్నాడు దాని గురించి చూడండి రెండో కోరిందులకు రాసిన పత్రికలో పదకొండు ఇరవై నాలుగులో యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని చూడండి ఎందుకు తన్నులు తినాల యసుక్రీస్తు ప్రభు ఎందుకు తన్నులు తిన్నాడు ఈరోజు ఈయన ఎందుకు తన్నులు తింటాడు రేపు దినం నువ్వు ఎందుకు తన్నులు తింటావు అలా తన్నులు తినాలన్నా కానీ నీకు దేవుని మనసు ఉండకపోతే నువ్వు ఎట్లా పరిచయం చేయగలవు అన్ని అవకాశాలుండి అన్ని సగోకర్యాలు అన్ని మనకుంటేనే పరిచయ విషయంలో దేవుని విషయంలో ఏదో పోతాము వస్తాము ఏదన్నా వాక్యం బలంగా తగిలినప్పుడు ఉద్రేకంతో ఆ దినం వరకు ఉంటాము మరుసటి దినం చల్లారిపోయి యథావిధిగా ఉంటాము ఇదే కదా నేటి క్రైస్తవులు నేటి సేవకులు నేటి విశ్వాసులు జీవించే జీవితం ఏదన్నా దేవుని వాక్యం వచ్చిందనుకో ఆ రీతిగా ఎక్కడ ఒక ఉద్రేకం వస్తుంది మరుసటి దినము చల్లబడిపోతారు అన్నట్టు యథావిధి జీవితము మరలా ఏదో ఒక రోజు దేవుడు మాట్లాడితే ఏడుస్తారు పప్పులు ఒప్పుకుంటారు మరలా చల్లబడిపోతారు ఇదే కదా నేటి దినం క్రైస్తవులు జీవిస్తున్న జీవితం అందులో దిల్లీ బ్రదర్ ఉంటేంది ఏ బ్రదర్ ఉంటేంది అందరూ అట్లానే ఉన్నారు కదా ఎవరిలో అంత డెడికేటెడ్ అంత ప్రాయాసముతో కష్టముతో అన్నిటినీ త్యాగం చేసుకొని అన్నిటి ప్రాణాన్ని కూడా ప్రేమగా ఎంచుకోకుండా ప్రయాసపడి నాకు ఇచ్చిన పరిచర్య నియమించి నమ్మకంగా నెరవేర్తించాలని ఎవరు అలా రీతిగా ఎవరన్నా వాక్యం బలంగా వచ్చినప్పుడు ఆ టైంలో ఏదో ఎక్కడ లేని ఉద్రేకము ఒక అదొక అదే తప్ప మరుసటి దినం నుంచి పాటిస్తారంటే పాటించరు ఎందుకు వినువారులాగా ఉంటారు కాబట్టి వాక్యం ఆ రీతికి వచ్చినప్పుడు ఎక్కడ లేని ఉద్రేకం ఎందుకు ఆ రోజు తాగుతుంది మరుసటి రోజు యథావిధి జీవితం యథావిధిగా నడుస్తుంటారు ఎవరు పనులు అల్లుంటారు ఈరోజు నేటి క్రైస్తవులు అట్లనే ఉన్నారు నేటి సేవకులు కూడా అట్లనే ఉన్నారు ఇది చెప్పడానికి నేను ఎందుకు భయపడాల నేనేమి అబద్ధాలు చెప్తలేదు ఎవరి మీద నేరాలు మొప్తలేదు ఈరోజు లేరా క్రైస్తవులు ఈ రోజు లేరా అట్లాంటి సేవకులు ఈరోజు లేరా అలాంటి విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకున్న కాబట్టి నువ్వెలా ఉన్నావన్నది నేను నువ్వు పరిశీలించుకోవాలా అప్పటికప్పుడు వాక్యం వచ్చినప్పుడు ఉద్రేకమయ్యి మరుసటి రోజు యథావిధిగా జీస్తే నీలో ఫలితం ఏముండదు నీలో కార్యశుద్ధి ఏం కలగదన్నట్టు నువ్వేమి సంపూర్ణనిగా మారలేదన్నట్టు నీ పరిచర్ పట్ల నువ్వు నమ్మకంగా లేవన్నట్టు ఈ లోక సంబంధిలాగా ఈ లోకస్తుల్లాగా ఉన్నవన్నట్టు అందుకు గుడ్డితనం అన్నట్టు మనుషులకి చూడండి ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ఎందుకు ఐదు దెబ్బలు తినడము బెత్తాలతో కొట్టబడము రాళ్లతో కొట్టబడి ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితని మనకి బైకులు ఇచ్చిండు బస్సులు ఇచ్చిండు రైళ్ళు ఇచ్చిండు అన్ని సౌకర్యాలు ఇచ్చినారు కొంత దూరం పోయి పరిచయం చేయడానికి కూడా మనకి ప్రయాసం ఉండదన్నట్టు కానీ వాళ్ళు ఆ రోజు ఇవన్నీ లేవు కదా నడుచుకుంటా సముద్ర మార్గాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అప్పుడులో ఉన్న ఓడలకి పడవలకు లేవు కదా కానీ వాళ్ళు ప్రయాసపడ్డారు ఎందుకంటే వాళ్ళలో దేవుని ప్రేమ క్రీస్తు కలిగిన మనసు ఉంది ఈరోజు మనకి లేదన్నట్టు ఎందుకంటే ఈరోజు లేరు కదా మనిషి కుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే ఎవరికి లేదన్నట్టు విశ్వాసం చూడండి వీళ్ళు చూడండి ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రి మగులు సముద్రంలో గడిపితిని ఎందుకు ఇంత ప్రాయాసం ఈయన పడాల ఇంత శ్రమ ఎవరి కొరకు ఆయన జీవితం కొరక ఆయన కొరకు పడుతున్నాడు ఈ బాధ తనను ప్రేమించిన తను అప్పగించుకునినాసుక్రీస్తు ప్రభు కొరకు చేస్తున్నాడు మనుషుల కొరకు కాదు తన కొరకు కూడా కాదు తన మెప్పు కొరకు ఏం కాదు మనుషులేదో తనని పొగడాలా అని మనుషుల దృష్టిలో ఏదో నేను గొప్పని అనిపించుకోవడానికి చేస్తలేదు తనను ప్రేమించిన దేవునికి తనను పరిచర్యకు నమ్మకమైన వాడిగా నియమించిన యసుక్రీస్తు ప్రభుకి ఈయన నమ్మకంగా ఉండి ప్రయాసపడుతున్నాడు ఆయనకు అప్పగించబడిన పరిచర్యను ఆయన నిర్వర్తిస్తున్నాడు ఆయన పని తుదముట్టిస్తున్నాడు ఆయన పరుగు కడముట్టించుకుంటున్నాడు కష్టపడుతున్నాడు వీటిలో కూడా ఆయన ఏమంటు సంతోషిస్తున్నాను అంటున్నాడు నాకు ఆనందమే ఉంది ఈ శ్రమంలో కూడా నేను నాకు ఆనందం ఎందుకు ఆదరించేవాడు నాలో ఉన్నాడు కాబట్టి నాకు ఆదరణ ఉంది చూడండి అనేక పర్యాయములు ప్రయాణములలోను ఎందుకు ఆటంకాలు కదా ఇప్పుడు ఓడ బద్దలైపోయింది పోలేని పరిస్థితి ఆ చీకటి గమిన రాత్రిని అక్కడ ఉండాలంటే నువ్వు నేను ఉండగలమా చూ ఈరోజు మనం ఉండగలమా చూడండి ఈయన ఉండగలుగుతున్నాడా లేదా దేవుని ప్రేమ మనస్సు ఉంటే ఉంటాం ఎందుకంటే త్యాగంతో గూడుకుంది అది లేనోడు ఉండలేడు అన్నట్టు చూడండి అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలలోనూ ఆపదలలోనూ దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనుల వలనైనను ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములోను ఆపదలోను అరణ్యములో ఆపదలోను చూడండి ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదల్లో ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోని చలితోను దిగంబరత్వముతోనూ ఉంటుంది కనుక ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఎందుకు ఆయన ఇంకా పడింది చెప్పదలుచుకుంటే ఈ పత్రిక కూడా జాలదన్నట్టు అన్ని సంఘాలు స్థాపించిన వాడు అంతగా దేవుని కొరకు ప్రయాస వాడు తన జీవితాన్ని కూడా త్యాగం చేసుకొని బ్రతుకుట క్రిస్తే చావైనా మేలే అని అనుకున్నవాడు అలా తలంచుకున్నవాడు ఆ రీతిగా ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తమును నష్టపరుచుకున్నవాడు అంతగా క్రీస్తు శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించి ఆ రీతిగా జీవించేవాడు ఎంతో ప్రయాసపడి ఉంటాడు కదా కాకపోతే కొన్ని మాటలే చెప్తున్నాడు ఎందుకంటే నీలాంటి నాలాంటి వాళ్ళకి ఆయన ఒక మాదిరిగా ఉండి ఆ రీతిగా చేయాలన్న వాళ్ళకి ఒక ధైర్యంగా ఉంటది ఎందుకు అపస్తుడైన పౌలు కూడా ఆ రీతిగా ప్రయాసపడి దాని తగ్గ ప్రతిఫలం పొందిండు ఇప్పుడు నేను పడితే నాకు కూడా అదే ప్రతిఫలం వస్తుంది కదా ఏం యేసుక్రీస్తు ప్రభు ఏం భేదం లేని దేవుడు కదా ఆయనలో పక్షపాతం ఉండదు కదా అని ఈరోజు ఆయనను యేసుక్రీస్తుని ప్రేమించి వాళ్ళకి అప్పగించబడిన పరిచర్య పట్ల నమ్మకంగా ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక ఆదరణగా ఒక మాదిరిగా ఆయన ఎలా పోలి నడుచుకున్నాడో నీకు నాకు ఒక రోల్ మోడల్ గా కనిపిస్తున్నాడు కాబట్టి కొన్ని వాటిని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు చూడండి ఆయన రెండో కొరిందులకు రాసిన పత్రిక పదకొండులో ఇరవై ఇవియను ఇవీను గాక అంటే ఇవన్నీ గాక సంగములన్నిటిని గురించిన చింతయు కలదు ఎందుకు స్థాపించిన వాడు వాటిని ఏర్పరిచిన వాడు ఆ రీతిగా ప్రయాసపడినవాడు వాటన్నిటిని గురించిన చింత కూడా కలదు ఈ భారం ఏ భారము ఈ సంగముల గురించిన చింత కలిగిన భారము దినదినమున నాకు కలుగుచున్నది అంటే దినదినము ఆయన ఎంత చూడండి ఆయనకేదో అవుతుందనో ఆయన జీవితానికి ఏమవుతుందనో ఆయన ఆలోచన చేస్తలేదు నేను ఎవరినైతే సంఘాలని ఏర్పరిచినానో చూడు వాటన్నిటి పట్ల కూడా ఆయనకి చింత ఉంది బాధ ఉంది భారం ఉంది దినదినము ఆయన చూడు నాకు కలుగుచున్నది అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీకెలాంటి చింత ఉంది ఏ భారం ఉంది నీ జీవితానికి ఏమైపోతుంది నీకేమైపోతుంది నీ పిల్లలకి ఏమైపోతుంది ఈ చింత భారం ఉందా ఆయన బిడ్డలు ఏమైపోతున్నారు అన్న చింతా భారం నీకుందా ఈరోజు నీ భవిష్యత్తు గురించి ఏమవుతుందన్న దిగులు భయం నీకుందా ఆయన పరిచర్య పట్ల ఆలోచనతో నువ్వు చెప్పండి దేవుడి నుంచి బహుమానం రావాలంటే అంత ఈజీ కాదు కదా వరాలన్నీ ఇస్తాడేమో నువ్వు అడిగితే కానీ నీతి కిరీటము ఆ సింహాసనాలు ఎదుట ఇవన్నీ ఈ ఎంతో నువ్వు త్యాగం చేసుకొని ఎంతగానో నిన్ను నువ్వు నలగొట్టుకొని విరగ్గొట్టుకొని ఎంతగానో నువ్వు త్యాగపూరితంగా లేకపోతే ఈ బహుమానం అంత ఈజీగా వస్తుందా రక్షణ ఇచ్చిండు ఉచితంగా నీకు కానీ ఈ బహుమానము చూడండి ఈ జీతము రావాలంటే నువ్వు నేను ఎంత శ్రమ అన్ని సౌకర్యాలు ఉండి చేయమంటే కూడా ఎవరు చేస్తలేరు ఎందుకంటే ప్రేమ చల్లారిపోయింది అన్నట్టు ఏ ప్రేమ క్రీస్తు ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆయన మనసు కూడా నీకుంటది ఆయన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు మనల్ని జగత్తి పునాది వేయబడక మునిపే కాబట్టి ఆ మనసు కలిగిండు కాబట్టి రిక్తునిగా మార్చుకున్నాడు బాధపడ్డాడు శ్రమ పడ్డాడు నిందల పడ్డాడు అంతగా ఆయన ప్రయాస చూడండి నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే ఆయన జీవిత కాలం ఎంత ప్రాయసడింది చెప్పడానికి నాకు ఇరవై ముప్పై నిమిషాలు ఎలా సరిపోతుంది ఆయన జీవితంలో ఎంత త్యాగం చేసుకున్నాడు ఎంత ప్రాయసపడ్డాడు ఎట్లా ఆయన ఛేదించుకున్నాడు ఎట్లా ఆయన అనేక సంఘాలు స్థాపించగలిగేండు ఎట్లా ఆయన దేవునిలో బలపడగలిగిండు ఎంతగా ఆయన జీవితాన్ని త్యాగం చేసుకోగలిగిండు చూడండి కాబట్టి ఈరోజు నీవెలా ఉన్నావు నేను ఎలా ఉన్నాం మనం ఎలా ఉన్నాం ప్రతి ఒక్కరికి దేవుడు పరిచయం ఇచ్చాడు కాబట్టి ఆ పరిచర్ పట్ల నువ్వెలా ఉన్నావు అన్నది నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా ఇంకెంతకాలము నిద్ర మత్తులై ఉంటాము ఇక ఎంతకాలం సోమరితనంగా ఉంటాము చూడు దరిద్రులయ్యి ఆ యొక్క ఏదైతే ఆ సంఘము దరిద్రంగా ఉండి దరిద్రుడై ఉండి కూడా నేను ఐశ్వర్యవంతుందని చెప్పుకునేలాగా మనం ఉంటే ఎట్లా మన జీవితాల్లో మార్పు లేకుండా దేవుని పట్ల ప్రయాసం లేకుండా ఆ రీతిగా నీ జీవితాన్ని త్యాగపూరితంగా మార్చుకోకుండా ఎక్కడ కూడా ఆయన సువార్తని ప్రకటించకుండా ఇంకా ఎంతకాలము సోమరిలాగా మనం ఉంటాం ఇంకా ఎంతకాలము నిర్లక్ష్యంగా జీవిస్తాం ఇంకెంతకాలం మన గురించి ఆలోచిస్తాం మన గురించి ఆలోచిస్తే ఏమి రోజులో దీరిపోతుందా ఇది కాకపోతే ఇంకో సమస్య ఆ సమస్య కాకపోతే ఇంకో సమస్య వాటికి ఏమి హద్దులు అవధులు లేవు కదా చూడు వీటన్నిట్లో ఏమన్నా ఉంటే ఏమన్నా ఆనందం సంతోషం ఉంటుందా అంటే అది కూడా ఉండదు అదే సువార్త ప్రకటన చేయి ఆయన నిమిత్తం నువ్వు బాధపడు శ్రమపడు మనం ఆయన నిమిత్తం నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులు జీవితాల్లో మేలు జరగని అందులో దొరుకుతుంది ఆనందం వెళ్ళపెట్టి కోట్లు ఇచ్చినా కూడా దొరకని ఆనందము అందులో దొరుకుతుంది అది అపోస్తుడైన పౌలు గ్రహించిండు కాబట్టే అంతగా ప్రయాస పడుతున్నాడు ఈరోజు అలాంటి ప్రయాసము నువ్వు కలిగి ఉన్నవా లేదా అన్నది నేను నువ్వు పరిశీలించుకోవాలా చూడు నేను ఇప్పుడు ప్రాణార్పణంగా పోయబడుచున్నాను నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితుని చూస్తున్నాం కదా అబద్ధం ఏం లేదు కదా ఆయన గురించి ఆ రోజు ఆయన చేసి ఉండు ఉంది తెలుసుకున్నాం ఈ రోజు నువ్వేం చేస్తున్నావో ఒక గ్రంథంలో రాయబడుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది ఆ గ్రంథం ఇప్పినప్పుడు నీ పరిస్థితి తెలుస్తుంది నా పరిస్థితి తెలుస్తుంది వాళ్ళందరూ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి బైబుల్లో ఉంది కాబట్టి ధ్యానిస్తున్నాం ఈరోజు నువ్వు అలా త్యాగంతో చేస్తే నీకు ఒక గ్రంథంలో రాయబడుతుందన్న ఆలోచన మనకు ఉండాల ప్రతి దినము ఆ గ్రంథంలో లెక్కించబడుతుంది నీ నా జీవితం గురించి అది తగినట్లుగా ఉందా తిరుగుబాటుగా ఉందా సమస్తము అందులో రాయబడుతుంది కాబట్టి మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటే ఒకప్పుడు ఆ విశ్వాసినే కని వల్ల బలపరిచిన ఆయన పట్ల నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఈ కిరీటం రావాలంటే ఇంత ప్రయాసము పడితే తప్ప రాదు పుట్టిగా అన్ని సౌకర్యాలు కలిసి ఎప్పుడో నచ్చినప్పుడు ఎక్కడో పోయి చెప్పి చూడండి కాబట్టి ఈయన కూడా మనలాగనే కష్టపడి పని చేసుకుంటూ సువార్త ఎంత బాగా చేసిండు కదా ఆయనేమి ఫుల్ టైమ్ సేవకునేం కాదు కదా తను కూడా ఎవరి దగ్గర ఆహారం పుచ్చుకోవట్లేదు ఎవరి దగ్గర చేయి జాపట్లేదు తన స్వయం కృషితో కష్టపడి ప్రయాసపడి దాని ద్వారా ఆయన సువార్త ప్రకటించేడు సంఘాలు స్థాపించేడు మనం కూడా అంతే కదా ఆయనలో హండ్రెడ్ లో అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా చేయాలి కదా మనం ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామా నేను ఎవరికి తీర్పుని కాదు మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోవాలా మీ పిలుపు మీ ఏర్పాటు మీకు అప్పగించబడిన పరిచర్య పట్ల మీరు నమ్మకమైన వారి ఉన్నారు ఎందుకంటే ఈ దినం నేను చెప్పచ్చు రేపు దినం ఆయన వచ్చి నిలబడి నిన్ను అడుగుతుడు అన్నట్టు ఈరోజు నాకు ఏదైనా కారణం చెప్పచ్చు లేదా నువ్వు సమర్థించుకోవచ్చు లేదా ను మాట దాటేయొచ్చు కానీ రేపటి దినం దాటేసే పరిస్థితులేము ఉండవు కదా కాబట్టి ఆలోచన చేసుకోవాలా మనల్ని మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా దేవుని దగ్గర పొందుకునేది అంత ప్రాయాసం ఇది ఈ నీతి కిరీటము ఈ బహుమానం పొందాలంటే ఎంతో నువ్వు క్రీస్తు కలిగిన మనసు ప్రేమ ఎంతో త్యాగపూరితంగా ఉండి ఈ లోకంలో అన్నిటిని తృణీకరించుకొని అనుదినము నువ్వు ఆయనలో ఉంటే తప్ప ఇది పొందుకోలేవు అలా పొందుకుంటామంటే అది అపద్ధమా నిజమా అనేది రేపటి దినం ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎవడి జీవితం ఏంది ఎవడు బహుమానం ఏంది ఎవడు ప్రయాసం ఏంది ఆ రోజు బయటపడతాయి అన్నట్టు పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూన్నుడు దేవానికి వందనాలు అవును ప్రభ పౌలు ఎంతగానో ప్రభ తనకు అప్పగించబడిన పరిచర్య పట్ల నమ్మకంగా ఉన్నాడు ఈ రోజు మాకిచ్చిన పరిచయ పట్ల అరీతిగా మేము నమ్మకంగా ఉంటేనే నైనా మా పని మేము తుదపంటించగలం మా పరుగును కడముట్టించగలం కాబట్టి ప్రభా తండ్రి తను నీ ఎందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాడు కాబట్టే నైనా నేను జీవించబాడు నేను కాదు నా ఎందు దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు మీరున్నారని కాబట్టి మీ మనసును ప్రేమను ధరించుకున్నాడు కాబట్టి ఎంత ప్రయాస పడగలుగుతున్నాడు ప్రభా అది చెబుతుంటేనే మా కన్నీళ్ళు వస్తున్నాయంటే అతను ఎంత త్యాగం చేసుకున్నాడో తన జీవితాన్ని ఈరోజు మేము అలాంటి స్థితుల్లో అయితే లేం ప్రాభ తండ్రి కానీ అలాంటి ప్రాయాసం మేం పడితేనే తను ఎలా అయితే ఆ బహుమానం పొందుకున్నాడో ఆ కిరీటము మేము కూడా పొందుకోగలం ప్రాభ జయించినవాడే నా దేవుని ఆలయంలో ఒక స్తంభం లాగా ఉంటాడన్నావు ప్రాభ జయించిన వాళ్ళే ఆ సింహాసనాల మీద ఉంటాడు అన్నావు ప్రాభ అలా జయించాలంటే ఈ లోకంలో అన్నిటినీ మేము త్యాగం చేసుకొని నష్టపరుచుకొని మా ప్రాణాన్ని కూడా ఎంత మాత్రం ప్రేమించకుండా నీ పట్ల మా విశ్వాసాన్ని కనబరుచుకుంటూ మా పరుగు కడముట్టించేలాగా ఈ రీతిగానే మేము నీ కొరకు మా పరిచర్యను నిర్వర్తిస్తేనే మా నీ చిత్తాన్ని తుదముట్టిస్తేనే మేము చేయగలం ప్రాభ కాబట్టి అలాంటి పరిచర్య అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని తండ్రి యొక్క అవకాశం ఇచ్చి మీరు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ఈ వాక్య నా జీవితం లేకపోతే నన్ను క్షమించి ఈ వాక్యానుసారంగా నేను నడుచుకునే జీవితం నాకు దయచేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ మన మన ప్రభు అయిన ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా ట్రైబల్ బెల్ట్కి వెళ్తున్న అన్న టీంకి అలాగే సకల పరిశుద్ధులకి అలాగే ఎవరైతే రోజు మనం విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నా ఆ కుటుంబాలన్నిటికీ వాళ్ళందరికీ మనందరికీ ఆయన రాకడ దినం వరకు సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించింది కాక ఆమె ప్రైజ్లాడంగా